్రహ్మస్పత ఆనశ్వన్నోటి సేదసాదరీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపే గురు పరంపరా ఓ సహనా సహనౌునత్తు సహకరవై తేజస్వినీతమస్ూ మాదిద్విషావహై ఓ శాంతి శాంతిశాంతి సాహోవాచమైత్రేయీయ భగో సర్వా పృథివీ విత్తేన పూర్ణం తేనా అమృత సమితి నేతిహోవాచయాజ్ఞవల్క్యథైవ ఉపకర్ణవతాజీ తథవిత స అమృతత్వశ్యత నా శాస్తి విత్తేనేతి సో ఈ ధనమంతా నీకు పనిచేస్తాను అంటే మామూలుగా ఆ పని బానే ఉంది తేను అని ఆవిడ సంతోషంగా యాక్సెప్ట్ చేయడం అని కాకుండా ఆమె నాకు ధనం ఇస్తానున్నావు కదా అంటే నువ్వు ధనాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు ధనం ఇస్తానున్నావు నీకు అక్కర్లేని ధనము నీకు ఉపకరించని ధనము నాకెలా ఉపకరిస్తుంది మరి వివేకపూర్ణమైన ఆలోచన సరే ధనము ఇంత ఎందు ఇస్తారన్న ధనం కంటే కూడా అధికమైన ధనం లభించినట్లయితే కూడా నేనేమైనా అమృతత్వాన్ని పొందగలుగుతానా అని అసలు ఆ ప్రశ్నలోనే అద్భుతమైన వివేకము వైరాగ్యము మనకు కనపడతాయి మనం జీవితంలో డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడం అర్థము కామము ఇవి రెండూ ఉంటాయి డబ్బు సంపాదించడం భోగాలు అనుభవించడం అర్థము కామము ఈ అర్థకామాలతోటి జీవితం నడుస్తూ ఉంటుంది అందరూ అలాగే ఉంటారు ఇంట్లో ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఏం లేదు అయితే ధర్మము అనేది అంటే దేవుడికి పూజా పురస్కారం ఇలాంటివి కూడా మన జోడిస్తారు ఏదో కొంత కుటుంబ సంప్రదాయంలో వచ్చి దాన్ని దాన్ని కూడా జోడిస్తారు అది ఎలా జోడిస్తారంటే కన్వీనియంట్ ధర్మ అని ఒకటి ఉంది అంటే అర్థకామాలకి ఏ విధంగానూ భంగం కాని విధంగా జోడిస్తారు సో ధర్మం చేసేప్పుడు దానం చేసేప్పుడు ఎలాంటి దానము మన అర్థకామాలకి తేడా రాకూడదు అలాగే తపస్సు చేసేప్పుడు ఎలాగా అది కూడా మన అర్థకామాలకి తేడా రాకూడని విధంగా చేస్తారు సో ఈ విధంగా ధర్మాన్ని చాలా కన్వీనియంట్గా జోడించుకుంటారు కానీ ఎక్కడ వివేక వైరాగ్యముల ప్రసక్తి ఉండదు ఆ జీవితంలో అర్థకామాలు ఉంటాయి ఏదో ప్రాచీన సంప్రదాయం ఇది అది అని పేరు పెట్టి కొంత ధర్మం చేస్తారు కొంత ధర్మమే ఉంటుంది అది ఎక్కువే పేరు చెప్పి సూపర్ స్టిషన్స్ యొక్క బండిల్ని మూస్తూ తప్ప ధర్మం ఉండదు తడి మడి కిచెన్ రిలిజియన్ అన్నాడు స్వామి వివేకానంద స్వామి రామతీర్థ ఇద్దరు కూడా కిచెన్ రిలిజియన్ కొంతమంది ఏమనుకుంటారంటే పట్టుపంచు కట్టుకుని అరిటాక్లో భోజన చేస్తే మన కోసం స్వర్గద్వారాలు తెరుచుకుని ఉంటాయనుకుంటారు పట్టుపంచు కట్టుకుని అరిటాక్లో భోన్ చేస్తే మీకు పుణ్యం ఏం రాదు ఎక్కువ భోజనం చేస్తే ఒళ్ళు వస్తుంది మితంగా ఫోన్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు దానికీనం పుణ్యపా పుణ్యపాపాలకి సంబంధమైన అంత భ్రాంతి మూర్ఖత్వం సో అది ధర్మం అనిపించుకోవచ్చు ధర్మం ఏదవుతుంది మీరు పెద్ద మనస్సుతో ఏదైనా చే పెద్ద మనస్సు ఉంటే ధర్మం అవుతుంది తప్ప మీరు ఒంటింట్లో ఒక్కళ్ళు కూర్చొని అరిటాకులో భోజనం చేసి పుణ్యం వచ్చేస్తుందండి ఎవరు చెప్పాడండి సో అరిటాక్కినూ భోజనానికి సంబంధం లేదు కోనసీమలో అరిటాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ అరిటాకులు ఇంకోటి ఎక్కువ ఆకులు వేసుకుంటారు నేను గయానా వెళ్ళా గయానా అనే ఒక దేశం ఉన్నది అక్కడ భారతీయులు ధరలు ఉన్నారు యాభై శాతం భారతీయులుగా దయానా దేశ ప్రెసిడెంట్ ఆయన పేరు జగదేవ్ భరత్ అతని పేరు నన్ను అడిగారు మీరు మీరు ప్రెసిడెంట్ గారిని చూడకుండా వెళ్ళిపోవడానికి వీర్లేదు ప్రెసిడెంట్కి సాధువులు ఉంటే చాలా ప్రీతి మీరు ఉండాలి అంటే నేను అన్నాను నాకేమో బెంబర్ లేదు చూడడానికి అంతే కాదండి ఆయన ఏదో పనులు ఉన్నారు మీరు రేపు మిమ్మల్ని కలుస్తారు అంటే నేను అన్నాను రేపు ఎలా కుదురుతున్నాయా నా ఫ్లైట్ ఉండి నేను వెళ్ళిపోతుంటే రేపు ఎలా మీ ఫ్లైట్ మనం మారుద్దా ఉన్నాం వారి ఆకాంక్షకు నేను ఎంతయో కృతజ్ఞ ఉన్నాను వారికి నా శుభాశిస్సులు నేను ఆశ్రమంలో నాకు క్యాంప్ ఉంది నేను వెళ్ళిపోతున్నాను అండ్ నా ఫ్లైట్ డైరెక్ట్ న్యూయార్క్ ఫ్లైట్ ఉంది జార్జి టౌన్ నుంచి ఆ ఫ్లైట్ ఎక్కేసి వచ్చేశాను లేకపోతే పాపం ఆయన కలు ఆయన కలవచ్చు కూడా ప్రెసిడెంట్ ప్యాలెస్కి వెళ్ళి కలవచ్చు చాలా భారతీయులు అక్కడ వాళ్ళు మంచి శ్రద్ధాభక్తులు కలవారు కూడా సో అక్కడ ఈ పద్మాలు ఎక్కడ పడతాయి అక్కడ మీకు మెడలో మాల వేస్తారండి అన్ని పద్మాల మాలే గుట్టలు గుట్టలు పద్మాలు గుట్టలే మీరు నేను ఐకనా అతిశయోక్తమే లేకుండా చెప్తున్నా పూజ చేస్తారు నూట పద్మాలతోటి పూజ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని పద్మాలే ఇంటి ముందు పద్మాలు ఇంటి వెనక పద్మాలు పద్మపత్రములు ఉంటాయి ఆకులు భోజనాలన్నీ ఆ పద్మపత్రాల్లో ఆకు కూడా విశాలంగా ఉంటుంది సెంటర్లో స్టెమ్ ఉంటుంది విశాలంగా ఉంటుంది ఆకు ఇచ్చేస్తాడు ముందు తర్వాత అన్నీ దాంట్లో పెడతాడు కొంచెం ఇలాగా స్లాంటింగ్గా ఉంటుంది దాంట్లో భోజనం పెట్టేస్తారు అంటే మీరు కలపాలనుకుండా అటు కలిసిపోయే అవకాశం కూడా అలా ఉంటుంది ఆకు దాంట్లో సో అలాగా అక్కడ ఉన్నాయి కనుక వాటిలో భోజనం చేస్తారు ఇక్కడ అరిటాకులు ఉన్నాయి కాబట్టి అరిటాకులో భోజన చేస్తారు సో కిచెన్ రెలిజియన్ ఇసిన నాట్ ధర్మ కాబట్టి ధర్మము అర్థమో కామని ఈ ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం తప్ప మోక్ష పురుషార్థానికి సంబంధించినది మనం ఏమీ ప్రాక్టీస్ చేయనే చేయటం లేదు చేయాలి వివేకము వైరాగ్యము అవి ఆరంభం నుంచి కొద్ది దేహము నేను కాదు మనస్సు నేను కాదు అనే వివేకము ఇది నాది నాది అనేది ఏది నాది కాదు అది వివేకం ఇక వైరాగ్యము ఈ పట్టుబోడ మానేసి త్యాగాన్ని చేయటము సేవ చేయటము ఇది వైరాగ్యం యొక్క లక్షణాలు ఈ రెండింటినీ మనం తొలి నుంచి కూడా కొంచెం కొంచెం అభ్యాసం చేసుకుంటూ పోవాలి వాటి ప్రయోజనం మీకు వెంట వెంటనే కనపడదు సమయం వచ్చినప్పుడు కనపడుతుంది ఇది ఎలాగంటే మొక్కపాతి రోజు కొంచెం నీళ్లు దానికి పోసుకుంటూ పోతే నీళ్ళు ఇప్పుడు ఇప్పుడు మా ఇప్పుడు నీళ్లు పోస్తున్నారు కదా మీకు వెంటనే ఫలం ప్రాబ్దానికి ఎప్పుడో ఆరేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత అది ఫలాన్ని అలాగే మన నిజ జీవితంలో నిత్య జీవితంలో గృహస్థుగా ఉంటూనే వద్దో గొప్ప వైరాగ్యాన్ని వివేకాన్ని అభ్యాసం చేసి అంటే ధర్మార్థకామాలకి పరిమితం చేసేయకుండగా వైరాగ్యాన్ని వివేకాన్ని అభ్యాసం చేయాలి అది మైత్రేయు యొక్క ప్రత్యేకత ఆమె వివేక వైరాగ్యాలను గృహ గృహిణిగా ఉంటూనే ఒక సంపన్న గృహిణిగా ఉంటుంది ఎందుకంటే యాజ్ఞవంక్యుడు ధనవంతుడు పండితుడు కనుక ధనవంతుడు సంపన్న గృహ ఈ యాజ్ఞవల్క్యుడికే జనక మహారాజు వెయ్యి గోవులను ఇచ్చాడు అలాగుంది కథ వెనక్కాల వెయ్యి గోవులను ఇచ్చాడు యాజ్ఞ ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే వెయ్య గోవులు ఇస్తానన్నాడు మహారాజు ప్రశ్న ఇంకా అడగలేదు యాజ్ఞవల్క్యుడు శిష్యుని పిలిచేరే ఆ వెయ్యి గోవులు మన దుడ్లో కట్టేసే అంటే ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే పడుకుపోగతారా గోవులు అంటే మీ సమాధానం ఎక్కడికి పోదాయా నీ సమాధానం నీకు నేను హామీ ఇస్తున్నాను నువ్వు తీసుకెళ్లా వెయ్యగోలు పట్టుకెళ్ళిపో మన దగ్గరికి అని పురమాయించా ఇప్పుడు చెప్పు నీ ప్రశ్న ఇవ్వటం అని ప్రశ్న అడిగిన సమాధానం చెప్పడం అంతటి మహావిద్వాంసుడు ఆయన ఆయన సంపదలకి లోటేమీ లేదు ఆయన గృహిణిగా ఉండి సంపన్న గృహిణిగా ఉండి కూడా ఆమె వివేక వైరాగ్యాలను అభ్యాసము చేసినది అందువలననే ఆ ప్రశ్నను ఆమె అడగగలిగింది ఆమే చిరకాలం గృహిణిగా ఉంటూ అభ్యాసం చేసిన వివేక వైరాగ్యముల యొక్క ఫలమే ఈ బోధ కాబోయే బోధా ఆ వివేకము ఆ వైరాగ్యము మనకి స్పష్టంగా ఆ ప్రశ్నలో అవగతమవుతూ ఉన్నది తర్వాత దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలియుటకు ఒక రకమైన పరిపక్వత మానసిక పరిపక్వత అవసరం ఆ పరిపక్వత ఎలా ఉంటుంది ఇప్పుడు పండు పక్వమైంది అంటే ముగ్గింది పండు ముగ్గిన పండు ఎలా ఉంటుంది అంటే మనం చెప్పగలుగుతాం అది మెత్తగా ఉంటుంది ముట్టుకోవడానికి చాలా కోమలంగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే తీయగా ఉంటుంది అనే పక్వత మానసిక పరిపక్వత అంటే ఎలా ఉంటుంది పరిపక్వమైన మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంటే ఈ ధన కనక వస్తు వాహనాదుల ఎందు ఒక రకమైన అవగాహన ఉంటుంది ఏమని ఇవి మనల్ని కడతేర్చేవి కావు అనే అవగాహన ఉంటుంది అది పరిపక్వత ధనాయడల వాడు చాలా వ్యామోహంతో ఉన్నాడు అంటే వాడికి పరిపక్వత వివేక వైరాగ్యాలు పరిపక్వం కాలేదు అని చెప్పాయి నేను ఒక ముఖం కొడుకుంటున్నా పొద్దున్న తెల్లవడదాన్ని ఐదున్నర అన్నింటికి ఐ వాజ్ వాషింగ్ మై ఫేస్ అప్పుడు ఒక ఆయన వచ్చి తలుపు తిట్టారు ఆ టైంలో తలుపు తరిగితే నేను ఆశ్చర్యపోతారు తలుపు తీస్తే ఆయన పండితులు వేదాంతం కూడా చదువుకున్నారు తర్కంతో పాటుగా ఆయన అన్నారు స్వామిజీ మీరు చూడండి అక్కడ జరిగేటువంటి ఆ సభ కదా దానికి నాకు ఆహ్వానం రాలేదు మీకు తెలుసున్న వాళ్ళు ఆ సభని నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చాను మీరు ఏదైనా ఫోన్ చేసి ఆ సభలో నాకు ప్రవేశాన్ని కల్పించవలసింది అని కోరడా అంటే అయ్యా దైతే మీకు నేను ఆ ఏర్పాటు చేసేస్తాను అదేం సమస్య కాదు మీరు సభకి వెళ్తే మీకు ఎంత ఏమిటి లాభం సభ మానేస్తే నష్టమే వచ్చింది మీరు మీకు అపమానం రాకుండా మీరు సభను మానేస్తే అది వాళ్ళకి నష్టం కానీ మీకు కాదుగా నష్టం అంటే ఆయన అన్నారు సభలో వెయ్యి రూపాయలు సత్కారం చేస్తారయ్యా వెయ్యి రూపాయలు ఉపయోగపడతాయి ఏ నువ్వు కురడు నీకు తెలీదు అని అన్నాను నేను అన్నాను మీకు నేను వెయ్యి రూపాయలు నేను మీకు ఇచ్చేస్తాను మీరు విశ్రాంతిగా ఉండాలి ఇంటి దగ్గర అంటే నువ్వు ఇచ్చేది అలట్టు పెట్టు నేను ఆ సభకి వెళ్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది సరే నేను ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి ఒక రకంగా ఆ వేదాంతాన్ని అధ్యయనం చేసి కూడా ఇంకా పరిపక్వత రావడం అంటే అంత కాదు పరిపక్వత వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అసలు అంత అంత ప్రయత్నం చేయాల్సిన అవసరమే ఉండదు మనం వెళ్తేనేమిటి వెళ్ళకపోతేనేమిటని ఒక నిర్లిప్త ఉండి ఉన్నట్లయితే ఆ పరిపక్వత వచ్చినట్టు అదో అటువంటి పరిపక్వత మీరు మైత్రేయుద్దరు చూడగలుగుతారు బాహ్య వస్తువుల ఎడల ఆ విలువ వాటికి ఇవ్వకుండగా అవి మమ్మల్ని కనతేర్చవు అని గుర్తించడము అలా ఎప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే మీరు అలా గుర్తించగలిగారో బాహ్య వస్తువులను త్యాగం చేయటానికి ఒక రకమైన సంసిద్ధత మానసిక సంసిద్ధత సపోజ్ ఇది ఉంది ఇది నేను పట్టుకెళ్తా పట్టుకెళ్ళండి అనే దాని గురించి పెద్ద ఆలోచన ఉంది తీసుకోండి అనేటువంటి ఒక రకమైన సంసిద్ధత ఇదంతా కూడా వైరాగ్యం యొక్క పరిపక్వత వివేక వైరాగ్యముల యొక్క పరిపక్వత అలాంటి పరిపక్వత ఎప్పుడైతే మనస్సులో నిర్మాణం అవుతుందో పరిపక్వతకి రెండు రూపాలు చెప్పాను నేను బాహ్య వస్తువులు మనల్ని కరతీర్చేవి కావు అని గుర్తించుట వివేకం వాటిని ఇచ్చివేయటకు లేకపోతే విడిచిపెట్టటప్పు సంసిద్ధత వైరాగ్యం మానసికంగా ఇది పరిపక్వత యొక్క సిద్ధాంతం మన వాళ్ళు పరిపక్వత ఏమనుకుంటారంటే కట్టుబొట్టు జుట్టూ ఉంటే పరిపక్వత అనుకుంటారు అది పరిపక్వత ఎలా అవుతుంది కట్టుబొట్టు జుట్టు పెట్టుకుని దండయాత్రలు చేయడానికి ఉపయోగపడతాయి లేకపోతే దెబ్బలాడ్డానికి ఉపయోగపడతాయి కానీ పరిపక్వత ఎక్కడి నుంచి వస్తుంది వ్యాటిల్లో అది ఉంటే పరిపక్వత వచ్చేది ఇలా ఉంటుంది పరిపక్వత యొక్క రూపం వివేక వైరాగ్య ప్రధానమైనటువంటి పరిపక్వత అటువంటి పరిపక్వత ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్య వస్తువుని సాక్షాత్కరించుకునేటువంటి అవకాశం వస్తుంది పరిపక్వత లేనివాడికి అవకాశం రాదు ఎందుకంటే వచ్చినా వాడు అవకాశం వస్తుంది అవకాశం వచ్చిన వెంటనే ఆ హృదయంలో ఆ సత్యము సాక్షాత్కరిస్తుంది మైత్రే యొక్క పరిస్థితి ఆ విధంగా ఉన్నది తర్వాత ఒకప్పుడు ఆలస్యం అవ్వచ్చు అంటే విలంబము ఆటంకాలు రావచ్చు పరిపక్వత వచ్చి కూడా ఇంకా సత్స సాక్షాత్కారం కాలేదు ఎవేవో ఆటంకాలు వచ్చాయి అని అనొచ్చు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే మనకి విఘ్నాలు ఎవరిలో కలిగిస్తారు అనుకుంటాం బహు బాహ్యంలో కలిగించే వాళ్ళు ఎవరిలో ఉంటారు ఇప్పుడు విఘ్నాలు కలిగించే వాళ్ళే ఎలా చెప్తారంటే రాక్షసులు విఘ్నాన్ని కలిగిస్తారు నార్మల్గా జనరల్ ఒపీనియన్ సో ఎలాగా ఉత్తిష్టంతో భూతపిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేష అమవిరోధేన బ్రహ్మకర్మ సమానమే అవిరోధేన మనకి మనం ఏదైనా బ్రహ్మకర్మ చేయదలుచుకుంటే విరోధాన్ని చేసి అడ్డంకి చేసి వాళ్ళెవరు రాక్షసులు అసురులు ఇచ్చే వాళ్ళు విఘ్నాలను కలిగిస్తారు నిజానికి అనాల్సింది ఏమిటంటే రాక్షసు విఘ్నాలు కలిగిస్తారంటే అర్థం ఏంటంటే విఘ్నాలు కలిగించే వాళ్ళు రాక్షసులు అని అర్థం అయితే చాలా తేడా ఉంది ఆ తెలుసుకోవడంలో పన్నెండు ఎలా వాళ్ళు తెలుసుకున్నారు రాక్షసుల విఘ్నాలు కలిగిస్తారు ఆ తర్వాత దేవతల విఘ్నాలను కలిగిస్తారు ఇప్పుడు ఇంద్రుడు విఘ్నాలను కలిగిస్తారు ఇంద్రుడు రాక్షసులు అడుగా వాడు దేవతే కదా ఇంద్రుడు దేవతల విఘ్నాలను కలిగిస్తారు తర్వాత గ్రహాలు విఘ్నాలు కలిగిస్తాయి కదా గ్రహాలంటే దేవతలే ఇప్పుడు రాహువు కేతువు వీళ్ళందరూ దేవతల్లోనే పడతారు పోనీ రాహువు కేతువు దేవతలు కాకపోయినా గురువు దేవతగా శని దేవత కదా శని దేవత కదా దేవత అయ్యి ఉంటాడు బహుశా మరి వాళ్ళే చెప్పాలి సో వాటెవర్ సో వీళ్ళు విఘ్నాలు కలిగించి వాళ్ళలో పడతారు ఇంకా విఘ్నాలు ఎవరు కలిగిస్తారు ఇంట్లో భార్యాపిల్లల విఘ్నాలు కలిగించవచ్చు బంధువులు విఘ్నాలు కలిగించవచ్చు సమాజం విఘ్నాన్ని కలిగిస్తుంది అని మనం ఇలా అనుకుంటాం వాస్తవానికి మనకి విఘ్నం కలిగించేది మన మనస్సే మన మనస్సు సత్యాన్ని తెలుసుకోవటానికి సంసిద్ధంగా లేకపోవడమే విఘ్నము మన మనస్సు పూర్ణంగా పరిపుత్వమై సత్య సాక్షాత్కారానికి సంసిద్ధంగా ఉండుటయే విఘ్నముల యొక్క నివారణ కాబట్టి మైత్రేయు యొక్క ప్రశ్నలో అటువంటి ఒక అద్భుతమైన పరిపక్వతను మనము చూడగలుగుతున్నాము సో ఆమె అలా అడిగింది నేటి హోవాచ్య ధనము వలన అటువంటి సంబంధం ఏమీ లేదు అని ఆయన స్పష్టంగా చెప్పినాడు అని చెప్తో ఆయన అంటాడు యథైవ ఇది ఇక్కడ ఆపాం నేను ఉడికే ఆమె ప్రశ్నలో ఉండే వైరాగ్యము యొక్క గురించి చెప్పాను యథైవ ఉపకరణవతాం జీవితం తథైవతే జీవితం స్యాత్ ఇప్పుడు సపోజ్ మీరు ప్రశ్న అడిగారనుకోండి ఏమండి ఒక మంచి కొత్త కారు కొనుక్కుంటే మన మా ఆధ్యాత్మిక సాధన ముందుకు వెళ్తుందా అని మీరు అడిగారనుకోండి సపోజ్ అప్పుడు నేనేం చెప్తానంటే ఆధ్యాత్మిక సాధనకి కొత్త కారుకి సంబంధం ఏం లేదు మొదటి ఆన్సర్ అయితే కొత్త కారు వల్ల ప్రయోజనం ఏమీ ఉండదా అని మళ్ళీ ప్రశ్న అడిగితే ఉంటుంది కొత్త కారు ఉన్న వాళ్ళని మీరు చూడండి మీ బస్తీలో ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళని చూస్తే కొత్త కారు వల్ల ఎటువంటి ప్రయోజనం లభిస్తుందో మీకు కంటి ముందు కనపడుతూ ఉంటుంది కారు ఉన్నట్లయితే మీరు తేలికగా ప్రయాణం చేయగలుగుతారు ఆరింటికి క్లాస్ అనుకుంటే ఐదున్నరకి బయలుదేరిస్తే సరిపడుతుంది కారు లేదు బస్సు మీద రావాలంటే ఐదున్నరకి బయలుదేరితే చాలు ఐదింటికే బయలుదేరాల్సి ఉంటుంది ఇలాంటివి కొన్ని మార్పులు చెర్పులు చేసుకోవాలి కాబట్టి కారు ఉన్నట్లయితే ఒక చక్కటి సౌకర్యం ఇటు నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడానికి రావడానికి అనుకూలంగా ఉంటుంది మనం సౌకర్యాన్ని పొందొచ్చు మనం ఇంకోహాలకు ఏదైనా కొద్దిగా సేవ చేసే అవకాశం కూడా ఉంటుంది అంతవరకే అది అంతేకాని దానికి ఆత్మసాక్షాత్కారానికి సంబంధమే సత్య వస్తువుని సాక్షాత్కరించుకోవడానికి దానికి సంబంధమే లేదు సరిగ్గా అదేవిధంగా ధనము నీకు అధికంగా ఉన్నట్లయితే నీకు అనేకములైన ఉపకరణములు లభిస్తాయి ఉపకరణవతం జీవితం అనేకములైన ఉపకరణములు నీకు లభిస్తాయి ఉపకరణములు అంటే సాధనములు ఎక్కడికైనా వెళ్ళాలంటే పూర్వం అని వారు ఎలా వచ్చారు నెంబర్ బస్సు ఎక్కువ చేయమని మీరు వినే ఉంటారా అనమాట నెంబర్ బస్సు నేను అనుకున్నాను అలాంటి బస్సు ఒకటి ఉందనుకున్నాను ఉందనుకుని అప్పుడు తర్వాత చెప్పారు నడిచి వచ్చాను తర్వాత నేను ఇంకొకటి గమనించా మీకు ఎక్కడేనా చూడండి విశాఖపట్నంలో నేను చదివాను అక్కడ పదకొండో నెంబర్ బస్సు ఉండేది కాదు పది ఉండేది పన్నెండు ఉండేది మీరు హైదరాబాద్లో చూడండి పదకొండో నెంబర్ బస్సు ఉండదు పది ఉంటుంది పది సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వెళ్ళే బస్సు పది ఇది పాపులర్ బస్సు పన్నెండు ఉంటుంది ఏదో యాప్రాలు ఏదో వ్యాప్రాలు కాదనుకుంటా ఏదో ఉంది పన్నెండు కానీ పదకొండు ఉండదు ఉండకపోవచ్చు ఎందుకంటే పదకొండు నెంబర్ బస్ ఉంటే మనం నడిచి వెళ్ళిపోవడమే అదే కాబట్టి అలా కాకుండా కారు ఉందంటే ఉపకరణము అని పేరు కారు కారుకి ఉపకరణము అంటే మీరు వంట వండుకోవాలనుకోండి పాత పద్ధతి ఇతర కింద పోసుకొని మరిగించి పైన సిబ్బిరేకుంటారు కాబట్టి అలా అదంతా పాత పద్ధతిగానే చేయొచ్చు అలా కాకుండా మీ దగ్గర ఒక కుక్కర్ ఉన్నట్లయితే కుక్కర్ ఉన్నట్లయితే అదే ఆ పరిస్థితి మీకు చాలా తేలికైపోతుంది ఉపకరణం ఉండడంలో ఆ ప్రయోజనం ఉంటుంది కుక్కర్ ఉంటే మీరు చక్కగా దాంట్లో నీళ్లు పోయాల్సిన కోసేసి మూత పెట్టేసి మీరు మిగతా పనులు చేసుకుంటూ ఉండొచ్చు అది మూడు కోతలకు ఇగానే వెళ్ళి కట్ ఆఫ్ చేసే తేలికైతే ఉపకరణవతాం జీవితం అలాగే నీ జీవితం కూడా ఉంటుంది సో తథైవతే జీవితం అంటే దాని అభిప్రాయం ఏమిటంటే వాస్తవంలో మనం ఈ ఉపకరణాలను పెట్టుకున్నట్లయితే ప్రాపంచికమైన సుఖములను మనం పొందగలుగుతాము తద్వారా ప్రాపంచికములైన కష్టాల నుంచి మనం కొన్నింటి నుంచి బయటపడగలుగుతాము కానీ యథార్థమైన ఆనందము ఈ ప్రాపంచిక సుఖ దుఃఖముల విషయంలో యథార్థమైన ఆనందము లేదు అంటే ప్రాపంచిక దుఃఖాలను మీరు ఎంత దూరం పెట్టినా ప్రాపంచిక సుఖాలను మీరు ఎన్నింటినీ సంపాదించినా మీ హృదయానికి ఆనందము దానికి సంబంధం లేదు చాలా విడ్డూరమైన విషయం లేదు కాబట్టి మీకు ధనం ఉన్నట్లయితే మీరు ప్రాపంచిక సుఖాలని పొందగలుగుతారు ప్రాపంచిక దుఃఖాలని దూరంగా పెట్టగలుగుతారు ఆ విధంగా మీకు జీవితంలో సుఖ ఆనందము శాంతి లభించవు అది చాలా తెలుసుకోవడానికి చాలా కఠినమైన విషయం చాలా ముఖ్యమైన విషయం మీకు ఆనందము శాంతి లభించాలంటే ధనాన్ని ఎక్కువగా పొంది తద్వారా సుఖములను అధికంగా పొంది దుఃఖాలను దూరంగా పెట్టేస్తే దుఃఖాలంటే ప్రాపంచకములైన ఇబ్బందులను దూరంగా పెట్టేస్తే మీకు ఆనందము శాంతి లభించదు దానికి దీనికి సంబంధం లేదు ఈ సంగతి లోకంలో ఎవరికి తెలియదు ఈ సంగతిని ఎవడు గుర్తించదు ఈ సంగతి గుర్తించాలంటే వాడు భగవద్గీత వేదాంతం చదివితేనే గుర్తిస్తారు ఎందుకంటే లోకంలో మీరు మహాత్ములు మూడు రకాలు ఉంటారని చెప్పాను కదా మహాత్ముల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ప్రాపంచిక సుఖ దుఃఖాలకి దేవుడికి ముడిపెట్టి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు వాళ్ళు వాస్తవమైన ఆనందానికి శాంతికి ప్రాపంచిక సుఖ దుఃఖాలతో సంబంధం లేదని ఎవడు చెప్పను కూడా చెప్పడం కాబట్టి వాస్తవమైన ఆనందము ప్రాపంచిక సుఖ దుఃఖాలకి సంబంధము లేదు వాస్తవం యథార్థం చెప్పాలంటే మీరు ప్రాపంచిక సుఖాలను అధికంగా సంపాదించుకోవడం ద్వారా మీరు అల్టిమేట్గా మీ యొక్క వినాశమును మీరే కొను తెచ్చుకుంటున్నారు అని చెప్పడానికి కూడా వెనుకాడ లెక్కరలేదు ఎందుకంటే భోగాలు ఎప్పుడైతే పెరిగిపోతాయో అప్పుడు శరీరం రోగ్రస్తం అయిపోతుంది మనుషులు నడవలేదు మోకాళ్ళను వచ్చేస్తాయి నడవలేదు పొట్ట పెరిగిపోతుంది శరీరము చాలా నాజూకుగా తయారైపోతుంది ఎంత నాజూకుగా తయారవుతుందంటే ఒకంత చలి వేస్తే ఆ చర్మం తట్టుకోలేదు ఒకంత వేడైతే ఆ శరీరం తట్టుకోలేదు ఇటు వేడు ఉండకూడదు అటు చల్ చలి ఉండకూడదు అలాగా ఇంకుబేటర్లో పెట్టినటువంటి ఏదో ఎక్స్పెరిమెంటల్ మోడల్లాగా ఈ చిన్నపిల్లలు పుట్టి అండర్నరిస్ట్ పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెడతారు చూడండి అలాగా వీడు ఏం చేస్తాడంటే ఒక ఇంకుబేటర్లో పెట్టేస్తాడు ఈ దేహాన్ని ఇంట్లోకి వెళ్తే ఎయిర్ కండిషనర్లు కారులోకి వెళ్తే ఎయిర్ కండిషనర్లు ఎక్కడ పడితే అక్కడ ఎయిర్ కండిషనరే ఉంటుంది అసలు ఎండ తగలకూడదు వర్షపు నీళ్లు నెత్తిమే పడకూడదు చలివేయకూడదు అంటే రోగ్రస్తమైన శరీరాన్ని ఇంక్యుబేటర్లో పెట్టినట్టుగా అయిపోతుంది వీడి బ్రతుకు శరీరం రోగ్రస్తం తర్వాత శారీరక సుఖాలని ధనం ఎక్కువ ఉంటే కదా పాయింట్ ధనం ఎక్కువ ఏం చేస్తారు భోగ సాధనములు ఎక్కువ అవుతాయి ఉపకరణములు ఎక్కువ అవుతాయి ఉపకరణములు అధికంగా ఉన్నట్లయితే సుఖం ఎక్కువగా ఉంటుంది కదా అంటే నో ఉపకరణములు అధికంగా ఉంటే సుఖం ఎక్కువగా ఉండదు నిజానికి ఇంద్రియముల ద్వారా మనం పొందగలిగే పొందగలిగే భోగం ఏదైతే దానికి చాలా ఖచ్చితమైనటువంటి హద్దులు గీయబడి ఉన్నాయి ఖచ్చితమైన హద్దులు గీసేసి ఉన్నాయి నాలుక ద్వారా మీరు ఆ హద్దు దాటి మీరు భోగాన్ని పొందేరే మీకు సిక్కైపోతారు నాలుగు అని ద్వారా ఒకసారి ఏదో స్వీట్ పెట్టాడు నాకు అది కొంచెం నోట్లో వేసుకుంటే చాలా బాగుంది అనిపించింది చాలా బాగుందని ఇంకో ముక్కో నోట్లో వేసుకుందా ఇంకా బాగుంది అనిపించింది ఏదో ఒక మూమెంట్ ఆఫ్ వీక్నెస్లో మొత్తం అంతా తినేసా తినేసి మామూలుగా సత్సంగం అయిపోయింది భోజనం అయిపోయింది ఇంటికి వస్తుంటే ఏదో కడుపులో ఏదో కదులుతున్నట్టుగాను ఏదో ఇబ్బందికరంగాను ఉండే నిజానికి స్వామి రామచుకర్దాస్ జీ మహారాజు ఒక ఉపదేశించి చెప్పారు భోజనం వహించారు అవి ఇద్దరిలో చెప్తారు కదా కానేకే బాద్ తుమ్ పేట్ యాద్ నహి ఆనా చాహియే అంటే భోజన వయిన తర్వాత మీకు పొట్ట గుర్తు రాకూడదు ఇవి గుర్తు రావడం అంటే ఇవి చూడ్డాడు బికమ్ కాన్షియస్ ఆఫ్ స్టమక్ సపోజ్ ఆకలిగా ఉండి మరీ తక్కువ తిని బయటపడ్డారనుకోండి వస్తుంటే అరే ఇంకొంచెం తినుండాల్సిందే ఆకలి ఇలాగే ఉంది అని పొట్ట గుర్తుకొస్తుంది కాబట్టి మరీ తక్కువ తినకూడదు నాత్యష్ణతస్టి యోగం వస్తే నాతి సో మరీ తక్కువ తింటే కూడా పొట్ట గుర్తుకొస్తుంది ఆకలి వేసి ఎక్కువ తిన్నారనుకోండి పొట్ట గుర్తుకొస్తుంది హెవీ స్టఫ్ తిన్నారనుకోండి పొట్ట గుర్తుకొస్తుంది నేను ఈ స్వీట్ తిన్నా మంచి స్వీట్ అది తిని వస్తున్నాను కొంచెం నెయ్యి ఎక్కువ ఉంది ఆ నెయ్యి ఎక్కువ ఉన్న కారణంగా కడుపులో అది హెవీగా ఫీల్ అవుతున్నాను ఐ వాజ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఏటా సాధారణంగా భోజనం లైట్గా మీడియంగా మోడరైట్గా చేస్తే మీకు డిస్కంఫర్ట్ ఉండదు యూ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ బట్ వెరీ అన్కంఫర్టబుల్ ఐఎన్ ఫీలింగ్ అప్పుడు అనుకున్నా ఓ మై గుడ్ సో ద లిమిట్ క్రాస్ అయ్యాను స్వీట్ ఉంది కదా అని తినేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంది అవి అంత స్ట్రిక్ట్ లిమిట్స్ ఉన్నాయండి అంత స్ట్రిక్ట్ మీరు ఒక్క పిసర్ లైన్ క్రాస్ చేసి మూమెంట్ ఆఫ్ వీక్నెస్లో మీరు ఒక్క క్షణం క్రాస్ చేశారంటే ఇమీడియట్లీ యూ హెవ్ టు పే ది పెనాల్టీ ఇమీడియట్ అంత స్ట్రిక్ట్ లిమిట్స్ ఉంటాయి ఎప్పుడైనా పోతే సరదాగా సెకండ్ సినిమా చూద్దామని చూస్తే పన్నెండున్నర తర్వాత ఇంకా నిద్ర పట్టదు ఆ నిద్ర లేమి ఇబ్బంది మొన్నాడు రోజంతా ఉంటుంది మొన్నడు అనిపిస్తుంది కూడా తీసు రాత్రి పొరపడే అంత స్ట్రిక్ట్గా ఉంటుంది మీరేమో టీవీలును వీడియోలును లేకపోతే అవేమో ఐటమ్స్ కొనేసుకుని ఇంత పెద్ద స్క్రీన్ పెట్టుకుని ఇంటి దగ్గర పెట్టేసి ఉపకరణాన్ని పెట్టేస్తే ఏమైంది పెద్ద స్క్రీన్ పెట్టి ఇలా సినిమా వచ్చేస్తుంది ఏ సినిమా కావస్తే ఆ సినిమా వచ్చేస్తుంది యాభై సినిమాలు ఉన్నాయి వంద సినిమాలు ఉన్నాయని అవన్నీ పెట్టేశారనుకోండి సిక్ అయిపోతారు మీరు చూడలేరు కాబట్టి ఉపకరణములలో ఆ దోషము కలదు అయితే ప్రాపంచిక సుఖ దుఃఖములకు అతీతంగా ఆనందాన్ని శాంతిని పొందాలంటే ఏం చేయాలో తెలిసినా ఉపకరణములను ప్రోగు చేయడం కాదు చేయాల్సింది ఏం చేయాలంటే సుఖమైనా దుఃఖమైన రెండింటినీ సమత్వ బుద్ధితో స్వీకరించాలి అది చేయాల్సింది చేయాల్సింది సమత్వ బుద్ధిని సంపాదించడం తప్ప కొత్త కొత్త ఉపకరణాలని ప్రోగు చేసి సుఖాన్ని పెంచడం కాదు అది ఒక ప్రధానమైనటువంటి సందేశం ఆ సమత్వ బుద్ధి అంటే సుఖం సుఖం కంఫర్ట్ని నేను స్వీకరిస్తాను కంఫర్ట్ లేకుండా డిస్కంఫర్ట్ ఉన్నా కూడా నాకు అంగీకారమే వన్ ఇస్ వెల్కమ్ ఎస్టిఆర్ కారులో ప్రయాణం వెల్కమ్ ఇవాళ కారు లేదు బస్ ఎక్కాల్సి వచ్చింది వెల్కమ్ మీరు అలా ఉన్నట్లయితే మీరు ఆ దానికి అతీతంగా ఒక మానసికమైన సుఖస్థితిలో శాంతి స్థితిలో ఉండగలుగుతారు కారు ఉంటే బాగుంది బాగుంది కారు లేకపోతే దుఃఖం అని కూర్చున్నారంటే మీరు కష్టంలో పడిపోతారు కాబట్టి ఈ ధనాన్ని ప్రోగు చేసి ద్వారా ఉపకరణములను సంపాదించి మనం చేయగలిగింది ఎంత ఎంత ఉన్నది ఎంతో లేదు తర్వాత ఇంకొక మాట చెప్తే వాక్యం పూర్తయిపోతుంది అదేమంటే దుఃఖము ఎక్కడ ఉన్నది దుఃఖము ఎక్కడ దాగి ఉన్నది చూడండి జనం అర్థం చేసుకోరు నేను జనం అర్థం చేసుకోరు ఇలా చెప్పడం నా అలవాటు మీరేమనుకోకండి ఎందుకు చెప్తారంటే అవుట్ ఆఫ్ అంటే మీరు చూసి అదే ఏమిటి మూర్ఖత్వం అనిపించినప్పుడు అలా చెప్తాం లేకపోతే బంధువుల వల్ల నేను దుఃఖిస్తున్నాను గ్రహాల వల్ల దుఃఖిస్తున్నాను ఇదో ప్రారంభం నేను అస్తమానం అది అంటూ ఉంటాను మీరేమనుకోకండి గ్రహాల వల్ల దుఃఖిస్తున్నాను వీడు అనుకుంటాడు గ్రహాల వల్ల దుఃఖించడం ఏంటండి ఎవడు అలా అనుకుంటాడు నక్షత్రాల వల్ల దుఃఖిస్తున్నాను అనుకుంటాడు దేవతల వల్ల దుఃఖిస్తున్నాను అనుకుంటాడు కానీ దుఃఖం ఎక్కడుందో తెలుస్తున్నాండి మీ ఇంద్రియ భోగంలో దుఃఖం దాగి ఉంటుంది మీరు అనుభవించే ప్రతి సుఖంలోనూ దుఃఖము దాగి ఉంటుంది ఆ సుఖము దుఃఖానికి బీజము దుఃఖము సుఖానికి బీజము ఇంద్రియం వ్యవహారం ఇలాగే ఉంటుంది మీరు ఇంద్రియాల ద్వారా ధనాన్ని వెచ్చించి ఇంద్రియాల ద్వారా మీరు సుఖాన్ని అనుభవిస్తున్నారు అంటే దాంట్లో దుఃఖము దాగి ఉంటుంది అది మొన్నాడు కనపడుతుంది హ్యాంగ్ ఎఫెక్ట్ అంట అది అప్పుడు కనపడుతుంది మీకు అప్పుడు సుఖమే కనపడుతుంది ఆ దాని దుఃఖ ప్రభావం మొన్నాడు కనపడుతుంది ఇప్పుడు రాత్రి సెకండ్ షో సినిమా చూస్తే మీరు ఎంజాయ్ చేశారు సుఖమని ఎంజాయ్ చేశారు లేకపోతే పార్టీ ఎంజాయ్ చేశారు దాని ఎఫెక్ట్ మొన్నాడు కనపడుతుంది మొన్నాడు దుఃఖం అనుభవించేప్పుడు ఆ దుఃఖాన్ని ఎవరిచ్చారు మీకు అది దాని ఆరిజిన్ ఎక్కడ వాడు దినఫలం అంటాడు వీళ్ళు నిద్ర లేవగానే ఈ రోజు నక్షత్రం ప్రకారం నీకు రోజంతా ఇబ్బందికరంగా ఉంటుంది ఏం రాస్తాడు వీడికి నిజంగానే ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే రాత్రి పార్టీ పేరు చెప్పి ఒంటి గంట దాకా రెండు గంట దాకా గెంతులు వేశాడు కాబట్టి రోజంతా ఇబ్బందిగా ఉంటుంది వీడు ఏమనుకుంటారంటే ఈ రోజంతా ఇబ్బంది ఇది పోయి దైనఫలం మూలంగా నాకు ఇబ్బంది కలిగింది దినఫలం మూలంగా కలిగిందా అది ఎలా కలిగింది నిన్న రాత్రి వీడు వేసిన వేషాల కలిగింది దుఃఖం అనేది తర్వాత సుఖం కూడా అలాగే ఉంటుంది మీరు ఉపవాసం ఒక పూట ఉపవాసం ఉన్నారనుకోండి ఆ రాత్రి వేడి అన్నం చక్కగా పెసరపు పసరి అలాంటివి వచ్చేసి ఉదయలో పెడితే వీరు బలంగా ఎంజాయ్ చేస్తారు ఎందుకని ఆ ఉపవాసం ఉన్న కారణంగా నక నక లాటుతో ఉన్నప్పుడు వేడిగా మంచి రుచ్యమైన ఆహారాన్ని వండి వడ్డిస్తే మహానందాన్ని పొందుతాడు ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆనాడు పొందినటువంటి దుఃఖంలో ఉంది సుఖం మీరు రోజు బస్సు ఎక్కి వెళ్ళేస్తూ ఉంటారనుకోండి సడన్గా ఒక రోజున ఒక పెద్ద ఏసీ కార్లో మిమ్మల్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతే మీదిహ్మానందం కలుగుతుంది కాబట్టి ఇంద్రియ భోగములలో ఉన్న రహస్యం ఇది వాస్తవమైన ఆనందము శాంతి వాటి ఎందు అవి పరస్పరము పూరకాలుగా ఉంటాయి సుఖము దుఃఖాన్ని కలిగిస్తుంది దుఃఖము సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టి దీన్ని మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ఈ ధనము ధనాన్ని వెచ్చించి ఉపకరణములు వీటిని అత్యవసరమైన మేరకు పరిమితం చేసేసి ఇంకా వాటి ఎడల మనస్సుని ఏకాగ్రము చేసేటువంటి తెలివి తక్కువ పనులు చేయకుండగా మనస్సుని ఆ స్థాయి నుంచి పైకి తీసుకుపోవలసిన ఆవశ్యకత కలదు అని సూచిస్తూ ఆయన ఏమన్నాడంటే మీకు నేను ఇచ్చిన డబ్బుతో ఆనందమే ఆనందం అని అంటలేదు యథా ఉపకరణవతాం జీవితం లోకంలో చూసుకో బంగాళా ఉన్నవాడికి ఏమి సౌకర్యం అవుతుంది బంగళాలో ఉన్నప్పుడు కలిగే ఫిజికల్ సౌకర్యం ఏదో అదే ఉంటుంది ఇంక అంతకంటే వేరే ఏమీ ఉండదు వాడికి వర్షం పడ్డప్పుడు పుట్పాతు మీద ఉన్నవాడు తడుస్తాడు బంగ్లాలో ఉన్నవాడు తడవడు అంత మాత్రమే ఉంటుంది నథింగ్ మోర్ దాన్ దాట్ అని చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తారు కాబట్టి మనం గమనించాల్సింది ఏమిటంటే సుఖ దుఃఖములు ప్లషర్ పెయిన్ వాటిని మనం సపరేట్ చేయకూడదు చాలామంది సపరేట్ చేస్తారు ఇప్పుడు మీరు నిన్న రాత్రి ప్లషర్ ఉండే ఈవేళ పెయిన్ ఉండే ఆ రెండింటికి సంబంధం లేదన్నట్టుగా మీరు చూశారంటే మీరు సపరేట్ చేసేసారు కదా తర్వాత ఇంకొకటంట సుఖాన్ని గురువు ఇచ్చాడు గురువు అంటే గురుగ్రహం ఇచ్చింది దుఃఖాన్ని శనిగ్రహం ఇచ్చింది అంటే మీరు సపరేట్ చేసేసారు మీరు సుఖాన్ని దుఃఖాన్ని సపరేట్ చేసేసారు జన్మని మృత్యుని సపరేట్ చేస్తారు జన్మ ఏమో యాభై ఏళ్ళ క్రితం అయ్యింది మృత్యువు ఎప్పుడో భవిష్యత్తులో ఉంది అని జన్మని మృత్యువుని సపరేట్ చేస్తారు జన్మని మృత్యువుని సుఖాన్ని దుఃఖాన్ని సపరేట్ చేసిన వాడు జన్మ మృత్యువుల రహస్యము తెలియనివాడు సుఖ దుఃఖముల రహస్యము తెలియనివాడు వాడు ఆ జన్మ మృత్యు సుఖ దుఃఖ సంసార ప్రవాహంలో పడిపోతూ పోతూనే ఉంటాడు కాబట్టి వాటి రహస్యం ఏమిటంటే ఇప్పుడు జన్మ ఇప్పుడు మృత్యువు ఇప్పుడు జన్మ నుంచి మృత్యువును విడదీయలేరు మీరు మృత్యువు నుంచి జన్మను విడదీయలేరు శ్రీకృష్ణుడు చెప్పాడు సో జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య జన్మని మృత్యువుని మీరు విడతీయద్దు కలిపేసి పెట్టుకోవాలి అవి రెండు కలిసి సుఖము దుఃఖము మీరు విడదీయలేరు కలిసి సుఖం యొక్క గర్భంలో దుఃఖం ఉంటుంది దుఃఖం యొక్క గర్భంలో సుఖం ఉంటుంది కలిసి వాటిని మీరు విడదీయలేరు మీరు కనుక మీ తెలివితేటలు ఉపయోగించి వాటిని విడదీసేస్తే అతి తెలివితేదాట్లు ఉపయోగించి వాటిని విడదీసేస్తే మీరు సుఖదుఖ సమస్యను మీరు జీవితంలో ఎన్నడూ పరిష్కరించలేదు అది అలాగే ఉంటుంది ఆ సమస్య అది ఎవడెప్పటికీ పరిష్కారం కాదు కాబట్టి ఇవ్వ ఇంతటి మానసికమైన విజ్ఞానము ఆ వాక్యంలో ఇవిడి ఉన్నది ప్రశ్నశ్చేత్ ప్రతివచనార్థ సో ఆవిడ అడిగింది ప్రశ్న అనుకున్న పక్షంలో యాజ్ఞవక్యుడు చెప్తున్నది ప్రతివచనము ప్రతివచనము పోషించేటువంటి విషయము ప్రతివచన రూపమైన విషయము అని తెలుసుకోవాలి ఆయన ప్రతివచనం చెప్తున్నాడు ఏమని నైవస్ అమృత నీవు అమృతత్వమును నేనిచ్చే సంపద వల్ల ఎన్నటికీ పొందదలవు ంతరిహీ మరి అయితే ఈ సంపద ఎందుకు ఇంకా అమృతత్వాన్ని ఇవ్వలేకపోయిన తర్వాత అంటే సంపదని వెచ్చించి కర్మలను దాన ధర్మాలను చేసినా కూడా అమృతత్వం రాదు మరి ఇంకీ సంపదలు ఎందుకు అంటే యథైవ లోకే ఉపకరణవతాం సాధనవతాం జీవితం సంపన్నము య ఏ విధంగానైతే అంటే దృష్టాంతం లోకే లోకముందు అంటే చుట్టూ మనం చూసే సమాజంలో ఉపకరణవతాం జీవితం ఉపకరణము అంటే సాధనము సాధనవతాం జీవితం సాధనము గల వారి యొక్క జీవితము ఎలా ఉంటుంది సుఖ ఉపభోగ సంపన్నముగా ఉంటుంది అంటే సాధనాలు వచ్చే కొలది ఆ సాధనముల ద్వారా లభించేటువంటి ఇంద్రియ సుఖం ఏదైతే ఉందో ఆ ఇంద్రియ సుఖాలను మీరు భోగిస్తూ మీరు రెఫ్రిజిరేటర్లో ఐస్ క్రీమ్ పెట్టుకు ఒక అమ్మ రెఫ్రిజిరేటర్లో ఐస్ క్రీము పెద్ద బ్రిక్ అంటారు బ్రిక్ ఐస్ క్రీమ్ పెద్ద బ్రిక్లా ఉంటుంది పెద్ద గడ్డ రెక్టాంగులర్ షేప్లో అది కొనేసుకుని అమెరికాలో అందుకెలగే వాళ్ళు భోజనాలు అధికంగా చేసి ఎలా పడితే ఎలా ఉంటారు బాగా లావుగా అయిపోతారు ఇలాంటి ఆహారాలు తినేసి ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది ఈ బిరిక్క ఐస్ క్రీమ్ కొనేసుకుని ఆ రెఫ్రిజిరేటర్లో మంచి మంచిగా ఉంటాయి రెఫ్రిజిరేటర్లు బాగా ఉంటాయి మంచి సమర్థంగా పనిచేస్తాయి కూడా కరెంటు పోదు సో దాంట్లో పెట్టేసుకుని కావాల్సి వచ్చినప్పుడు తీసి అలా స్కూప్ ఒకటి ఉంటుంది అంతా మెథడ్స్ అంటే అది అలా స్కూప్ చేసి అది తింటూ ఉంటే నేను చూశాను అయ్యా రామ తల్లి పిల్లలు భర్త అందరూ ఒబీసే ఏ విట్రాపా ఉన్నారంటే ఇగో ఇదే క్రీమ్ స్కూప్ చేసుకుంటూ ఉన్నా తింటాం ఐస్ క్రీమ్ తింటే ఓబీస్ కప్పుకి ఇంకేమిటి ఉట్టి ఐ క్యాలరీస్ షుగర్ తిన్నట్టే ఐస్ క్రీమ్ సుఖ ఉపభోగ సంపన్న అలా ఉరికే దృష్టాలు దగ్గర చెప్పారు సో ఉపకరణవతాం జీవితం సుఖ ఉపభోగ సంపన్నం అలాగా ఈ సామాన్యుడు ఎలా ఉంటాడో తెలిసిన వాడు ఇంటికి వెళ్ళిపోయే ముందు ఐస్ క్రీమ్ కొనుక్కుంటాడు ఒక చిన్న ప్యాకెట్ కంగారు కంగారుగా వెళ్ళిపోతూ ఉంటాడు ఏమండవు మీతో మాట్లాడాలంటే ఇప్పుడు కాదా ఈ ఐస్ క్రీములతో కరిగిపోతుంది పిల్లలకి పెడదాని తీసుకెళ్తున్నా ఉండే విశంగా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళి ఆ పిల్లలకి కొంచెం పెడతాడు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు ఇట్స్ ఓకే దే ఆల్సో హ్యాపీ సో కాబట్టి ఇంద్రియ భోగముల యొక్క పరిధి అంత అంత ఉంటుంది సుమా దాంట్లో ఏమీ చెప్పుకోదగ్గ సారం ఏమీ లేదు అనే అభిప్రాయం అంటే ఉపభోగాల్ని ఉపకరణాలని విడిచిపెట్టేనక్కర్లేదు అత్యవసరమైన మటుకు పెట్టుకోవాల్సి ఉంటుందంటే అలా లోకంలో మనకు కనపడతారు కదా తథైవా తద్వదేవా తవ జీవితం సార్ మీ జీవితం కూడా అలాగే ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఉంటుందని మభ్యపెట్టి మాట చెప్పట్లేదు ఆయన మభ్య పెట్టట్లేదు యథార్థాన్ని పలుకుతుంది మీ జీవితం కూడా అలాగే ఉంటుంది దాంట్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే మనం మన జీవితాన్ని జటిలం చేసుకోకూడదు మరింత జటిలంగా తయారు చేసుకోకూడదు జీవితం జటిలంగా ఎప్పుడు తయారవుతుందో తెలిసినా అండి పరిగ్రహం వల్లనే జటిలంగా తయారవుతుంది పరిగ్రహము అని ఒక దోషం ఉన్నది అపరిగ్రహము యమాలలో చెప్పారు యమ నియమంలో ఉన్నాయి యమ అంటే రిస్ట్రెయింట్ నియమ అంటే రెగ్యులేషన్ కాబట్టి మనము రిస్ట్రెయిన్ చేయాల్సి ఉంటుంది అంటే హోల్డ్ బ్యాక్ అంటే మరీ అంత వేగంగా ముందుకు వెళ్ళిపోకు కొంచెం స్పీడ్ తగ్గించు అంటారు చూడండి మన వాళ్ళు అంటారు బాగా కొంచెం స్పీడ్ తగ్గించుకుంటారు అంత వేగం వద్దాయా కొంచెం స్పీడ్ తగ్గించుకుంటారు సో ఆ విధంగా మనం స్పీడ్ తగ్గించుకోవడం మంచిది ఈ ఇంద్రియ భోగాల విషయంలోనూ ముఖ్యంగా ధనాన్ని ప్రోగు చేయడం ఇంద్రియ భోగాలు రెండింటిలోనూ కూడా మరి అంత ఓవర్ స్పీడ్ అక్కర్లా ధనము ఉన్న దాంట్లో కొద్ది గొప్ప ఇటు అటుగా కొద్దిగా సంపాదించుకుంటే చాలు పూంటే గుట్టలు గుట్టలు పోగు చేసే అక్కర్లేదు భోగాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం అంత స్పీడ్ పనికి రాదు ఎందుకంటే ధనము సంపదలు భోగాల్ని పెంచుకుంటూ పోయినట్లయితే జీవితము చాలా జటిలంగా తయారవుతుంది ఎంత జటిలంగా తయారవుతుందంటే నమ్మశక్యం కాదు ముఖ్యంగా సంపన్నుల గృహాలలో సోదరులు పూర్వం సోదరులు మాత్రమే కొట్టుకునేవారు సంపన్నుల గృహాలలో బ్రదర్స్ మాత్రమే దెబ్బలాడుకునేవారు ఇప్పుడు ఏవో లాస్ట్లో ఏవో మార్పులు చేర్పులు వచ్చేసాయి స్త్రీకి కూడా తండ్రి పూర్వం వాళ్ళు ఉండేవారు స్త్రీ వీళ్ళు సోదరులు ఆస్తి కోసం కొట్టుకుంటే ఈ ఆడపిడుతులు ఈ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు ఏదో మంగళహారతి పళ్ళెంలో నాలుగు వరహాలు వెయ్యి లేకపోతే వాళ్ళ సంవత్సరానికి ఒక చీర పెట్టు ఇలాంటి వాటితో సంతోషపడి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోయేవారు నాకు ఆస్తులో వాటా అని అడిగేవారు కాదు అంత తెలివితే అట్లా ఉండివి కావు ఇప్పుడు అందరూ తెలివి మీటికి పోయారు కాబట్టి పురుషులతో సమానంగా స్త్రీలు కూడా మా నాన్న వాటా నాకు వాటా ఉందనేప్పటికీ ఈ బ్రదర్సు ఈవిడ ఇంత కట్ట ఇచ్చి వెళ్ళి చేసి అటుకు అక్కడ వాటా పుచ్చు మళ్ళీ ఈవిడ అది వాళ్ళు కడగా విడుపుతూ ఉంటారు లా ఎన్టీ రామారావు గారు లా మార్పు చేశారు లేడీ హ్యాజ్ అట్లే ప్రాపర్టీలో షేర్ ఉంది వాళ్ళు పెద్ద మనస్సుతో పోలే అన్నలేదో వాళ్ళు ఎడుపు వాళ్ళు ఏడుస్తున్నారు మనకు ఉన్నది మనకి చాలని పెద్ద మనస్సుతో ఊరుకుంటారు చాలామంది పర్వాలేదు కానీ కొంతమంది నేను ఎందుకు ఊరుకోవాలి అని ఆవిడ డైరెక్ట్గా లాయర్ నుంచే నోటీస్ పంపిస్తుంది డైరెక్ట్గా నిజంగా డైరెక్ట్గా లాయర్ నుంచే కొడుకులు ఉన్నారండి ఐదు ఇళ్ళు ఉన్నాయండి ఇంతే పెద్ద విషయమేం కాదు నలుగురు కొడుకులు నాలుగు ఇల్లు తీసేసుకున్నారు ఈ ఐదో ఇల్లు ఎక్కడుంది బంజారా హిల్స్లో ఉంది ఈ నలుగురు కొడుకులు అక్తి చెట్లతోటి దీన్ని మనం ఫ్లాట్లు ఇచ్చేస్తే మనకి బోర్డు అంత మూట వాళ్ళు ప్లాన్లు వేసుకున్నారు వేసుకుంటే ఓసో రోజు న్యూస్ పేపర్లో చదివారు ఈ ఇల్లుని ఫ్లాట్లకు కొనదలుచుకున్న వారు లేగల్ కాంప్లికేషన్స్ గురించి గమనించగలరని ప్రార్థన అనే ఒక లేడీ పేరు ఎవరా అంటే వాళ్ళ సిస్టరే వీళ్ళ కళ్ళు తిరిగినంత పనే అంటే వీళ్ళు అడిగారు ఏమిటక్క నువ్వు ఇలా చేసేవాను అని నేను మంచిగా చెప్తే మీకు అర్థం కాదు కదా కాబట్టి మీకు ఎలా అర్థం అలా చెప్పాను ఇంకా కేసు జటిల్ కాదా ఇంకా దెబ్బలు జీవితాన్ని జటిలం చేసుకోకూడదు జీవితాన్ని సింపులు చేసేసుకోవాలి మీరు అలాంటి దాంట్లో ఇరుక్కుని మధ్యలో వేదాంత క్లాస్ అంటూ ఉంటే ఏం వేదాంత అది కాంట్రడిక్టరీగా ఉండిపోతుంది నిజంగా జీవితం చాలా సింపుల్గా ఉండాలి ఇది గృహస్థలే కానక్కర్లా సన్యాసులు కూడా సింప్లిసిటీ అలవాటు చేసుకోవాలి కర్మలో సింప్లిసిటీ ఉండాలి కర్మ సింపుల్గా ఉండాలి నిత్యకర్మలన్నీ నిత్యకర్మ యొక్క లక్షణమే సింపుల్ కామ్యకర్మ అంటే జటిలంగా ఉంటుంది కర్మ సింపుల్గా ఉండాలి ఏమంటే ఉపాసన సింపుల్గా ఉండాలి ఈ ఉపాసకులవని అంటారు చూసారా వాళ్ళంత జిడ్డు పట్టేసినట్టుగా ఉంటారు వాళ్ళు జిడ్డు పట్టేసినట్టుగా ఉంటారు అమ్మ బాబాయ్ వాళ్ళతో మాట్లాడితే మీకు జిడ్డు పట్టించేస్తారు వాళ్ళు ఇవేవో చెప్పుకుంటూ పోతారు ఈ ఉపాసన అంటాడు ఆ ఉపాసన అంటాడు మొన్న మళ్ళీ చూశాను నేను ప్రత్యంగిరాదేవికి ఎండు మిరపకాయలతోటి హోమము చేయబడును దంపతులు వచ్చి పార్టిసిపేట్ చేయగలను అంటే లెక్కర్ హోం లిక్కర్ హోమం మిరపకాయలు లెక్కర్ అంత జటిలంగా ఉంటారు కర్మ కర్మలో ఉపాసనలో అటువంటి జటిలత వచ్చేస్తుంది నా దగ్గరికి వస్తూ ఉంటారు నేనంటాను చూడవా నీవు నువ్వు చెప్పు నీకు రాముడు అంటే భక్త కృష్ణుడు అంటే భక్త శివుడు అంటే భక్త చెప్పు వన్ ఆఫ్ దీ చూస్ నువ్వు ఊరికే ఎంతకంటే మించి నువ్వు పరిధిని పెంచవద్దు ఇట్ చూస్ వన్ ఆఫ్ ది టూ తర్వాత ఇంక మూడు వద్దండి రెండు సార్లు నువ్వు కృష్ణుడు శివుడు సెలెక్ట్ చేసుకో లేకపోతే కొన్ని రాముడు శివుడు లేకపోతే కృష్ణుడు శివుడు భగవద్గీత చదువుతున్నాం కదా ఇప్పటికే రాముడు రాముడు హడావిడి చేస్తే ఏమైంది చదువుతున్నది భగవద్గీత కదా కృష్ణుడు శివుడు ఈ చూసిపెట్టింది ఇటు శివుడు సెటెడ్ అయిపోయిందంటే శివుడికి ఉపాసన ఏమిటి ఓన్ నమ శివాయ పంచ షడక్షర మహామంత్రం నువ్వు జపం చేసుకో అయిపోయిందంటే సింపుల్ అలా ఉండాలి జటిలంగా ఉపాసన కర్మ లౌకిక జీవనము జటిలంగా ఉండకూడదు సింపుల్గా ఉండదు ఈ మధ్యన ఒక కోర్స్ ఒకటి మొదలుపెట్టారు ఆ కోర్స్ ఒకటి తెలిసిన ఐపాడ్ ఉంటుందా ఐపాడ్ అందరి దగ్గర ఐపాడ్ ఉంటుందా ఐపాడ్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి వీళ్ళకి తెలియదు ఐపాడ్ అనుకోవడమే తప్ప వీళ్ళకి ఇది నా సెల్ ఫోన్ లాగా నాకు సెల్ ఫోన్ ఎలాగ యూజ్ చేయాలి అది నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు నేర్చుకోలేదు దానికి మెను అంటాడు ఏం చేయాలి మెనూలో ఏముంటా ఏమీ తెలియదు నాకు అంత ఐ డోంట్ నో బికాజ్ ఐ నెవర్ రియల్లీ పుట్ మైండ్ ఇంటో ఇట్ అయితే నవెడేస్ ది ఐపాడ్ ఈ సో కాంప్లెక్స్ ఒక ఫుల్ టైం కంప్యూటర్ మీ అరచేతిలో ఉన్నట్టు లెక్క అది వీళ్ళకి తెలియదు ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయని తెలియదు దానికోసం ఒక ట్రైనింగ్ మీరు వన్ వీక్ ట్రైనింగ్ కోర్సు పదివేల రూపాయలతో కట్టి తీసుకుంటే ఐదు వేలు కట్టి ట్రైనింగ్ తీసుకుంటే మీ ఐపాడ్ ఆప్షన్స్ మీరు అన్నీ వాడుకోగలుగుతారు దాంట్లో ఐదు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఎన్ని ఆప్షన్స్ తెలుసునంటే వీడికి వన్ ఆప్షన్స్ తెలుసు అంతే కాబట్టి దానికోసం ఒక కోర్స్ చేస్తున్నారు వే ఆర్ లెర్నింగ్ జాయినింగ్ ది కోర్స్ జటిలం అయిపోతుంది జీవితం అత్యంత జటిలంగా తయారవుతుంది అలా ఉండకూడదు జీవితం ఎలా ఉండాలంటే చాలా సరళంగా ఉండాలి ఎంత సరళంగా ఉండాలంటే ఒక ఆయన సన్యాసే ఇప్పుడు మా దగ్గర సన్యాసుల దగ్గర కూడా పోగుపడిపోతూ ఉంటాయి వస్త్రాలు